స్వాగతం చేసాం కళీ పరిశుద్ధి మీకు వందనాలు ప్రభావ చైనా ఈ ప్రాంతం మీరు మమ్మల్ని నడిపిస్తుంది మీకు ఎంతో వందనాలు ఈ సమయంలో ప్రభావ మిమ్మల్ని స్థితించి కనిపరిచే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినారు ఇప్పుడు పాటు కలిసి ప్రభా మిమ్మల్ని మళ్ళీ స్థితించలాగా ప్రార్థించలాగా మీరు ఇచ్చిన ఈ యొక్క బట్టి మీకెంతో బంధనాలు సుధి స్తోత్రాలర్తించుకుంటున్నాం ప్రభావ ముఖ్యంగా తండ్రి ఆ యొక్క సిస్టర్ కి మీరు మంచి గృహం అనుగరించినారు ఇది మనుషుల వల్ల కలిగింది కాదే కాదు ప్రభా ఖచ్చితంగా మీ ద్వారానే కలిగింది ప్రభా అది మేము విశ్వసిస్తున్నాం ప్రభు ఎన్నెన్నో ఆటంకాలు వచ్చిన ప్రభావ మీరే సహాయకులు ఉన్నారు ప్రార్థనకి జవాబిచ్చినారు ప్రభు అవును రజా మీరు ప్రార్థన వినే గొప్ప దేవుడు ప్రభు మాట్లాడే దేవుడు ప్రభా ఇప్పుడు మా తను మాట్లాడమని ప్రార్థిస్తున్నాయి మేము రీతిగా జీవించాలా ఏ రీతిగా ఈ లోకంలో జీవించాలా ఏ రీతిగా మీ పరుగు కనిపెట్టుకోవాలా అటువంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ఇకప్పుడు జ్ఞానం అంత తండ్రి మరణానికి నడిపిస్తుందే తండ్రి కానీ మీ యొక్క జ్ఞానం జీవానికి నడిపిస్తుంది ప్రభు అటువంటి జీవంలోనికి మమ్మల్ని నడిపించి మీరే మహిమనందమని మాతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభావ జాగ్రత్తగా వినాలా వాటిని మా హృదయలో పలకల మీద రాసుకోవాలా ప్రభావ అవి ఎట్టి పరిస్థితుల్లో మేము మర్చిపోకుండా వాటిని మా జీవితాంతం నెమరు వేసుకుంటూ వాటిని అవలంబించుకోవాలా ముఖ్యంగా ప్రవ్వ అవి నేర్చుకుని అనుభవపూర్వకంగా మా యొక్క సాక్ష్యాన్ని మీ యొక్క వాక్యాన్ని అనేకులతో పంచుకునే బిడలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని ఏసు క్రీస్తునామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమె ఈ లోకంలో మనకి అనేకమైన ఆటంకాలు వస్తా ఉంటాయి ఎందుకంటే మనము దేవుని ఎందు అభివృద్ధి పొందడము దుష్టంకి ఇష్టం లేదు సరే అభివృద్ధి అంటే ఎటువంటి అభివృద్ధి మనం పొందుకోవాలని అందరం అనుకోవచ్చు కదా ప్రశ్నలాగా ఉంటది మనకి ఎటువంటి అభివృద్ధి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు మనతోని అనేది నేర్చుకోవాలా కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒక వాక్యం ఉంటుంది మనం ఎప్పుడు సాధారణంగా ధ్యానిస్తే ఉంటాం ఎన్ని విన్నా విన్నాం ఈ వాక్యాలు కీర్తల గ్రంథము నూట అధ్యాయము మొదటి వచనం ఇల్లు చూడండి కదా యూహో ఇల్లు కట్టించని ఎగల యహోవా ఇల్లు కట్టించేరే కట్టించడం వేరే కదా కట్టడం వేరే కట్టించడం వేరే కట్టడం అంటే ఇల్లు కట్టడం అంటే ఏంటి నీ అంతటా నువ్వు కట్టుకోవడం కట్టించడం అంటే ఒక్కరితోని కట్టిపించడం ఇప్పుడు మీరేం చేసారు ఆయనతోని మీరు మీరు కట్టినరా కానీ ఎవరన్నా ఏమంటారు మీరే కట్టినట్ట ఏం కట్టిన ఇల్లు అంటారు కానీ కట్టించింది ఎవరు కట్టింది ఎవరు అసలు కట్టింది ఆయననే వాక్యం ఏమంటుంది తెలుసా ఎహోవో కట్టిస్తాడంట అర్థమవుతుందా చాలా మంది ఏమంటారు తెలుసా ఆయన కట్టించకపోతే నువ్వు కట్టినా వేస్ట్ అంట మనం కూడా దాన్ని కుట్టున్నాం కదా కట్టించేవాడు ఏసు ప్రభు అంటే ఆయన కట్టడు ఈ విషయం అర్థం చేసుకోదు ఆయన తలుచుకుంటే కడతాడు కానీ ఆయన కట్టడు కట్టిస్తాడు అంటే మనం కష్టపడి కట్టుకోవాలి కట్టించుకోవాలా అన్నది అక్కడ నేర్పిస్తున్నాడు దేవుడు విషయం తర్వాత ఏమంటుండంటే ఒకవేళ ఆయన కట్టించకపోతే నువ్వు కడితే నీ ప్రయాసము అంటే నీ కష్టం అంతా వ్యర్థమైపోతుందంట వేస్ట్ అయిపోతుందంట అదే ప్రధా కట్టించేవాడు ఏసుప్రభువే ఒకవేళ మనంతటా మనమే కట్టుకుంటే అవి వేస్ట్ అయిపోతాయి ఎందుకంటే చూడండి మీరు అనొచ్చు ప్రభు నమ్ముకునే వాళ్ళు కూడా కడుతున్నారు కదా మళ్ళీ వాళ్ళ ఇండ్లు గట్టిగలేవా ఉన్నాయి కదా ఎంతమంది కట్టుకుంటున్నారు ఈ లోకంలో ఏసుని నమ్ముకునే వాళ్ళు కూడా కడుతున్నారు ఏసు నమ్ముకునే వాళ్ళు కూడా కడుతున్నారు నాకైతే కట్టి రెడీమేడ్గా ఇచ్చాడు నా లైఫ్లో అంటే ఒక్కొక్కరు లైఫ్లో ఆ రీతిగా చూపిస్తుంటాడు సరే అంత ఈజీగా ఉండదు రెడీమేడ్గా కట్టించినంత మాత్రం ఈజీగా పోతాం ఎంతో కష్టం ఉంటుంది అప్పులు తీర్చుకోవాలి మీరు ఇప్పుడు సిస్టర్ ఎప్పుడు ఫోన్ చేసినప్పుడు గుర్తు చేస్తుంటుంది అప్పులు ఎక్కువ ఉన్నాయి బ్రదర్ మిథిలేసారి కట్టడం టైం పోతుంది మిథిల్ కట్టాలా అసలు ఎప్పుడు కట్టాలా అని భయపడతా ఉంటాం మనం మనిషికి ఒక బలైనంత ప్రతి చిన్నదానికి భయపడతా ఉంటాం మనం మళ్ళా అద్భుతాలు చూస్తాం ఎన్నెన్నో అద్భుతాలు చూస్తాం అయినా భయపడతా ఉంటాం మనిషి బలైనట్ అది కదా అంటే మనకి ఏంటంటే మనం ఇంకా విశ్వాసంలో ఎదగలేదన్నట్టు విశ్వాసం ఉంది లేదని కాదు విశ్వాసం లేకుంటే మీరు ఇట్లా ప్రార్థన పెట్టుకుంటారా ఖచ్చితంగా లేదు విశ్వాసం లేని అక్కడ తీసుకపోయి ప్రార్థన చేపిస్తారా లేదు ఖచ్చితంగా ఉంది విశ్వాసం కానీ మీరు అంచలంచలుగా విశ్వాసంలో ఎదుగుతలేరన్న విషయం అది జ్ఞాపకం చేస్తుంది ప్రతిసారి భయపడుతున్నామంటే మీరు ఎదుగుతలేదు ఉంది విశ్వాసం ప్రార్థన చేయబ్రదలు అంటాం కానీ మళ్ళా భయపొస్తుంది అంటే మీరు విశ్వాసంలో స్టెప్ బై స్టెప్ ఎదుగుతలేరు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఈరోజు మరోసారి ఈ వాక్యం జ్ఞాపకం చేయాలి మనల్ని ఏమనంటే ఎహోవో ఇల్లు కట్టించకపోతే కట్టేవాడి యొక్క ప్రయాసము చాలా వ్యర్థమైపోతుంది వేస్ట్ అయిపోతుంది అంటే అది ఎట్లా ఉంటుంది అంటే ఎంత గట్టినా కాని పని ఎంత గట్టినా శ్రమ శ్రమ వస్తూనే ఉంటది అది పోస్ట్ పోన్ అయిపోతా ఉంటది ఒక డేట్ కి ఇల్లు పెట్టుకోవాలనుకుంటే ఆ డేట్ కి కాదు ఎందుకంటే మన ప్రయాసం అట్ కొన్నిసార్లు మీ ప్రయాసం అట్టనే ఉండండి మీరు అనుకుంటున్నారేమో ఇది దేవుని కార్యం అని అనుకొని స్టార్ట్ చేసి నేనే గడుతున్నాం కదా అనుకుండొచ్చు నువ్వు నువ్వు అనుకుండొచ్చు నేనే గడుతున్నావు కదా నేనే అప్పులు తీసుకొచ్చిన కదా నేనే డబ్బులు ఇచ్చిన కదా నేనే గడుతున్నా కదా అప్పుడు సమస్య ఏం తెలుసా ఏసు మీద నువ్వు కట్టుకుంటున్నావు కానీ ఈ విషయం బాగా అర్థం చేసుకోండి ఏసు మీద నమ్మకం ఉంచినప్పుడు కానీ పక్కకు నేను గడుతున్నా అని చెప్పుకుంటావు అక్కడ వచ్చింది బలహీనత చాలా మంది ఎట్లా చేస్తారు ఏం గట్టినావు బ్రదర్ వీళ్ళంటే ఆమె చాలా కష్టపడినా బ్రదర్ అంటారు అక్కడే నువ్వు విశ్వాసాల పడిపోతున్నావు అవున బ్రదర్ చాలా కష్టపడాల్సి వచ్చింది బ్రదర్ ఓ ఎన్ని ఆటంకాలు బ్రదర్ అయిన కానీ చివరికైతే కట్టుకున్నావు బ్రదర్ అంటారు అంటే నువ్వు ఎవరికి గొప్పతనం ఎవరికి క్రెడిట్ ఇస్తున్నావు కట్టించిన వాడికి క్రెడిట్ ఇవ్వకుండా నేనేదో కట్టుకున్నాను అంటారు చాలా మంది నేను చూసినాను టెన్త్ క్లాస్ పాస్ అయినప్పుడు ఓ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినావు అంటే అవును గారు ఎంతో కష్టపడ్డని నువ్వు ప్రేయర్ చేసుకోలేదా చేసుకున్నా గుడికి పోలేదా పోయినా ఉపాసన ఉండలేదా ఉన్నాను ప్రార్థన చేయించుకోలేదా చేయించుకున్నాను నేను పాస్ చేయించుందా మళ్ళీ నేను పాస్ చే నేను పాస్ అయినా గొప్పగా క్రిస్టియన్స్ లో వచ్చిన బలమైన ఇది అర్థమవుతుందా కష్టం ప్రార్థన చేస్తాము అంత సుఖం వచ్చినాక అందరికి ఏం చెప్పుకుంటాం సార్ నేనే సంపాదించుకున్నాను చెప్పుకుంటాను ఇది మన బలహీనత ఇది నీ వలన కాదు నా వలన కాదు అన్న విషయం మనం ఈ క్షణం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే నీ ప్రయాసం అంతా వేస్ట్ అయిపోతుంది అని చెప్తుంది ఇక్కడ ఎందుకు అంటే ఇది ఇది ఇది అశా ఇది ఇది శాశ్వతం కాదు ఈ లోకము శాశ్వతం కాదు కదా ఈ లోకంలో నువ్వు సాధించుకున్నా ఎన్ని సంపాదించుకున్నా ఇవి శాశ్వతం కాదు నీ కండ్ల ముందు మాయమైపోతా ఉంటాయి కళ్ళ ముందు భయమైపోతాయి నేను చిన్నప్పటి నుంచి పుట్టి స్థలము ఈ రోజు అట్లా లేదు నేను చిన్నప్పుడు ఎంత ఎంత సమా సంతోషంగా సమాధానంగా ఎంత సైలెంట్ గా ఉండేది వాతావరణం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఆ సందులో మేము ఉన్నప్పుడు గోటులాడే వాళ్ళము గోట్లాడటప్పుడు అంత సమా అంత సైలెంట్ ఉండేది బస్సులు మోటార్ బైక్లు ఏ శబ్దం లేకుండే చిన్న పిల్లలు రోడ్ల మీద ఆడుకునేటోళ్ళు ఈ రోజు చిన్నపిల్లలు కాదు కదా ఎవడు నిలబడ్డా రోడ్ మీద అంత క్రౌడెడ్ ఏరియా మొత్తం మారిపోయినాయి బిల్డింగ్స్ అన్ని కూలగొట్టలు చిన్నప్పుడు ఉన్నాయి ఇప్పుడు అన్ని మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్స్ లేచిపోయినాయి ఉండవు ఒక రీతి ఉండవు కూడా ఉంటాయా ఒక ఇరవై సంవత్సరాలకి ఒక యాభై సంవత్సరాలకి అపార్ట్మెంట్స్ ఉంటాయి మున్సిపాలిటీ ఎరువుల ప్రకారంగా యాభై సంవత్సరాలు తర్వాత వాడిని కులగొట్టాల మొత్తం కూలగొడతాడు కులగొట్టే పెడతాడు అటెన్ ఏడతాడా దానికి ఇంకో రీతి కడతాడు కాబట్టి కట్టించేవాడు ఆయననే అని మనం వ్యాప్తం చేసుకోవాలి ఇది నువ్వు కాదు కట్టింది ఆయననే కట్టించడు ఎన్ని ఆటంకాలు వచ్చినా కట్టించేవాడు ఆయననే సరే ఆటంకాలు ఎందుకు కలిగిస్తాడు నీ నీ విశ్వాసాన్ని పరిశీలిస్తా ఉన్నాడు నువ్వేమో ఆయన పేరు మీద స్టార్ట్ చేసినావు దాని తర్వాత నేనే కట్టుకుంటున్నా అనుకుంటున్నావు నువ్వెప్పుడు ఏమనాలంటే నా ద్వారా కట్టించిడు అని చెప్పాలా ఈ వాక్యం నెరవేరాలంటే ఈ వాక్యం నెరవేరాలంటే నువ్వేం చేయాలా హోవానే నా ద్వారా కట్టించాడు ఇది నాంతట నేను చేసింది కాదు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు దీన్ని లేక దీని ప్రసంగిలో స్వనీతి అంటాం ఎక్కువగా నీతి మంతులుగా ఎందుకు చెప్పిండంటే నువ్వు బయటికి చూపించుకునే నీతి కనిపించొద్దు నీతిమంతుడు అనేవాడు ఆయన ఆయన నీతిమంతుడు కాబట్టి మనల్ని నీతిమంతునిగా తయారు చేసాడు ఆయననే కానీ మనం స్వనీతిని చూపించుకుంటా ఉంటాం ప్రతిసారి నేనేదో గొప్ప పని చేసిన నేనే చేసుకున్నా అన్న గొప్పతనం చూపిస్తూ అది తప్పు ఈ వాక్యం ఆ రీతి మనల్ని జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఇంకొక రెండు మూడు విషయాలు నేను చూపించి వాక్యాన్ని ముగించుకుంటాను నువ్వు ఏ పని చేసినా ఏది కట్టుకున్నా నీ ఇల్లే కాదు నీ గృహమే కాదు నీ జీవితమే నీ కుటుంబమే ఏవైనా కట్టుకున్నా అవి కట్టించేవాడు ఏ అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోలేదు ప్రత్యక్షణం నువ్వు ఒక వస్తువు కనుకున్నా కొనిచ్చినవాడు నేను కొనిచ్చిన ఎవరు అనుకోవాల పలాని వస్తువు నా ఇంట్లోకి వచ్చిందంటే ఇచ్చినవాడు ఎవరు అనుకోవాల నేను తెచ్చుకున్నప్పుడు నేను కష్టపడి తెచ్చుకున్న కదా నేను ఎంతో కష్టపడి చాలా మంది నేను చాలా కష్టపడి చెమటోర్చి గాయాలయ్యి దీనికి కట్టుకున్న అది స్వనీతి అర్థమవుతుందా అది స్వనీతి పనికిరాంది నువ్వు ఆయనకు రావాల్సిన మహిమని దొంగలించను నువ్వు విగ్రహం కాబట్టి మనము మన ప్రభుకి రావాల్సిన మహిమని ఎట్టి పరిస్థితుల్లో దొంగలించదు ఎందుకంటే కట్టించేవాడు యోహో అని అని అంత తేటగా వాక్యం చెప్తుంది ఆయన పిలుపుకు తగినట్లు మనం కట్టుకుంటున్నాం నీ జీవితాలు కట్టుకోవాలా ఫస్ట్ పాయింట్ ఏం తెలుసా ఈ లోకంలో ఎన్న కట్టుకో ఒకసారి చూడండి ఇప్పుడు నేను అవన్నీ చూపించా తర్వాత కొన్ని వాక్యాలు చూపిస్తాను స్వనీతితో కట్టుకున్న వాళ్ళ గురించి చూపిస్తాను బాబేలు గోపురం అని చూస్తాను కదా బాబేలు గోపురం కట్టుకున్నారు మనుషులు నిమ్రోదు నిమ్రోదు హాము సంతతి నుంచి వచ్చినవాడు కాబట్టి నిమ్రోదు షేము హాము యాపేత ముగ్గురు కదా నోవా కుమారులు హాము అంటే రెండో వాడు రెండో వాణి సంతతికి వచ్చినవాడు నిమ్రోజ్ నిమ్రోదు ఆ పెద్ద గోపురాన్ని కట్టిస్తున్నారు టవర్ అంటారు ఇంగ్లీష్ లో టవర్ బాబేలి టవర్ అంటారు అంత పెద్ద గోపురాన్ని కట్టిస్తున్నాడు మేమే కట్టుకుంటున్నాం అని విరవీగిండ్రు మేమే కట్టుకుంటున్నాం దేవుని సహాయం మాకు అవసరం లేదు అన్నట్టు ఉన్నారు వాళ్ళు ఆ సంతతి వాళ్ళు అప్పుడు దేవుడు చూసిండు వీళ్ళు వీళ్ళు ఏ రీతి గదిని కడుతున్నారో చూస్తాం రా వచ్చినాక దాని తర్వాత ఏమైంది స్వనీతితోని కట్టుకున్న ఆ టవర్ కూలిపోయిందా లేదా నీ సొంత శక్తితోని కట్టుకున్న టవర్స్ కూలిపోతున్నాయి ఈ విషయం అర్థం చేసుకోలేదు మీరు మీ సొంత శక్తి మీ సొంత తలంబులతో ఏమి కట్టుకున్నా అవి నిలబడవు అవి చర్చెస్ గాని బిల్డింగ్ గాని ఏమనే గాని లోకంలో యుగ సమాప్తి కష్టపడికి అందరూ స్వనీతితో కట్టుకుంటా ఉంటారు ఎంతో కష్టపడి అప్పులు చేసి లోన్ తెచ్చుకొని లోన్స్ కట్టుకుంటా ఉంటారు అవి నిలబడవు ఎప్పుడైనా కానీ ఈ విషయం మీరు జ్ఞాపకం చేసుకోవాలి కఠించేవాడు ఏ స్ట్రౌవే అన్న విషయాన్ని ఈ వాక్యం తిరిగి తిరిగి మనల్ని జ్ఞాపకం చేస్తుంది దాని తర్వాత పాతవి గతిస్తాయి పాతవి గతిస్తాయి ఎందుకంటే కృత ఉన్న టెంపుల్స్ లేవు పాత గ్రంథంలో ఉన్న టెంపుల్స్ ఉన్నాయి షిలోహు టెంపుల్ ఉందా షిలోహు టెంపుల్ లో కూర్చొని ప్రతిరోజు అటు టెంపుల్ ఎదురుగా కూర్చున్నట్టడు గడప మీద పిల్లలు చచ్చిపోయినాక దాని తర్వాత టెంపుల్ ఉందా షిలోహో టెంపుల్ లేదు బేతయ్యలో టెంపుల్ ఉందా బైబిల్ ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి పాత నిబంధన కాలంలో ఒకటనుందా అవన్నీ కాంగా యాకో ఒక మందిరం కడతాడు అక్కడ అది లేదు దాని తర్వాత దాని తర్వాత సొలోమును కట్టిన మందిరం ఉందా ఈరోజు ఈరోజు ఉందా గంభీర ప్రపంచంలో అటువంటి అంత గంభీరంగా అంత వైభవంగా కట్టబడిన మందిరంలో ఒకటి లేదు కానీ అటువంటి మందిరము ఈరోజు రాయి మీద రాయి లేదు ఎందుకంటే అది ఏసులో ప్రవచనం నెరవేరింది ఆయన ప్రవచనం ఆయన ప్రవచించు మీరు చూస్తున్నారు కదా ఈ మందిరం ఇంత గంభీరంగా ఇంత అందంగా ఉంది ఇంత వైభవం ఉందని ఒకరోజు మీరు చూస్తారు ఈ మందిరము రాయి మీద రాయి ఉండదు ఎందుకు ఉండదు అవి మనుషుల కల్పితాలు మనుషులు కట్టుకున్న మందిరాలు ఉండవు మనుషులు ఏమి కట్టుకున్నా ఉండవు అందుకే వాటిని ప్రేమించదు మీకు ఈ విషయం నేను చెప్తాను జ్ఞాపకం చేస్తాను నువ్వు ఎంత పెద్ద బిల్డింగ్స్ కట్టుకున్నా ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా నువ్వు అట్లా నివసించలేవు నువ్వు నివసిస్తావా నువ్వు పొద్దున పోతే సాయంత్రం వస్తావు సాయంత్రం వచ్చి మా హాటే ఇంత సాయంత్రం ఒక ఏడు గంటలకు ఎనిమిది గంటలకు వస్తావు వచ్చి తింటావు పండుకుంటావు ఇంతే జగ పండుకుంటావు ఎంత పెద్ద బిల్డింగ్ అయినా ఇంతే జగ పండుకుంటావు మళ్ళా పొద్దునేసి పరిగెత్తితోనే ఉంటావు నువ్వు ఎప్పుడున్నావు ఆ ఇంట్లో ఎవ్వరున్నారు ఆ ఇళ్లలో అదే దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు నువ్వు ఎంత పెద్ద ఇండ్లు కట్టుకున్నా అందులో ఉండేది కొంచెం సేపే దాని తర్వాత కొంతకాలానికి అసలే ఉండవు అందులో ఎందుకంటే ఖచ్చితంగా విడిచిపెట్టాల్సిందే ఎందుకంటే మా తల్లిదండ్రులు నేను ఎంతో కష్టపడి కట్టుకున్నారు వాళ్ళు లేరు ఈరోజు ఈరోజు ఖచ్చితంగా విడిచిపెట్టాల్సిందే ప్రతి జీవితం ప్రతి ఇండ్లలో జరగాల్సిన కథ ఇదే అనేసి కట్టుకోకుండా ఉంటామా ఇంట్లో కట్టుకోకుండా ఉంటామా ఇంట్లో వస్తాం ఎందుకంటే పెళ్లి చేసుకున్నందుకు నీకు బాధ్యత ఒక ఒక పురుషుడు తన కుటుంబాన్ని పోషించుకోను అనే వాక్యం ఉంది కాబట్టి నీ కుటుంబాన్ని పోషించుకోవాలి నీ బాధ్యత నీ భార్యను పోషించుకోవాలి నీ పిల్లలను పోషించుకోవాలి అది నీ బాధ్యత ఎందుకంటే నువ్వు పెళ్లి చేసుకున్నావు కాబట్టి బైబుల్ ప్రకారంగా అది బాధ్యత అది నిర్వర్తించాల వాళ్ళకి ఎ మ్యాన్ షల్ ప్రొవైడ్ ఫర్ హిస్ ఫ్యామిలీ అని ఉంది క్లియర్గా కాబట్టి కుటుంబానికి ఏం అవసరమో అవన్నీ నువ్వు వాటిని భరించాల వాళ్ళు వాళ్ళ గొంతమ్మ కోరికలు అడుగుతే ఇస్తావా అడుగుతారు కూడా కదా బాధ్యత కదా నేను ఇవాళ అంటే వాళ్ళ గొంతమ్మ కోరికలు అడుగుతారు గొంతమ్మ కోరికలు అడిగితే ఇస్తావా తీరుస్తావా అప్పుల పాలవుతావు అప్పుల పాలై నువ్వే కషాల పాలవుతావు కాబట్టి సమంజసంగా అర్థం చేసుకోవాలా ఎంతవరకు నువ్వు ఇవ్వాలా ఎంతవరకు వాళ్ళకి అవసరాలకు తగినట్లు ఇవ్వాలను అంతే ఇవ్వాల అంతకంటే ఎక్కువ మించి నీ శక్తికి మించి ఇచ్చినట్లు దాన్ని అది నిన్ను దుఃఖాల పాలు చేస్తూ కాబట్టి ఆయన కట్టించకపోయినా ఆయన కాయకపోయినా ఇంకొక వాక్యం ఉంటుంది రెండవ వచనంలో ఆయన ఆ యహోవా యహోవా పఠణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు ఎంత మేల్కున్నా వ్యర్థమే కాబట్టి కావలి మనమంతా అంతా కావలి కదా చూడండి ఆయన కాయకపోతే మనం ఎంత మేల్కున్నా వేస్తే అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే కాబట్టి ప్రతి దశలో మనము ఆయనకే మహిమని ఇవ్వాలా అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది కష్టపడాలి తప్పదు కష్టపడాల కానీ ఆయన ఏమన్నాడు కష్టించి ఫలించి అభివృద్ధి పొందినన్నాడు ఆది కాళ్ళలో చెప్తాడు మనిషిని ఏమన్నాడు కష్టించండి ఫలించండి అభివృద్ధి పొందండి కష్టపడకపోతే ఫలం రాదు ఫలం లేకపోతే అభివృద్ధి రాదు అర్థమవుతుంది సరే కొంతమంది గుడిగా కష్టపడతా ఉంటారు ఎంత కష్టపడ్డా వాళ్ళకి ఫలం రాదు ఎందుకు అంటే చూడండి బాగా అర్థం చేసుకోండి ఒక చెట్టు ఉపమానం మన బైబుల్ అంతా మనిషిని చెట్టుతోనే బోలుస్తుంది కదా బైబుల్ వాక్యాలన్నీ పాత నిబంధన కాలంలో ఒలివ చెట్టులతో దాని తర్వాత అంజురపు చెట్టుతోని దాని తర్వాత కృత నిబంధనలో ద్రాక్ష చెట్టుతో దేవదారు వృక్షములతో పోల్చబడింది పాత కాలపు ప్రజలందరూ రకరకాల కేదారు వృక్షములతో పోల్చబడింది సరళ గొంజి వృక్షములతో పోల్చబడింది రకరకాల చెట్లతో పోల్చబడింది మన క్రైస్తవ జీవితం మన జీవితాన్ని కాబట్టి విషయం అర్థం చేసుకోండి నువ్వు ఫలించాలా అంటే నువ్వు నీ కొమ్మలు మొలవాలా కొమ్మలు అంటే చెట్టు నాటితే చెట్టు కొమ్మలు వస్తాయి కదా చెట్టు కొమ్మలు విస్తరించాల కొమ్మలు విస్తరించకపోతే పువ్వులు రావు పువ్వులు రాకపోతే ఫలం రాదు ఒకటే జాగా గుర్చుంటే మీరు ఫలించారు ఈ ఫస్ట్ పాయింట్ మీరు బాగా అర్థం చేసుకోండి అందుకే మన ఆ శిష్యుల జీవితాల మనం చూస్తాము శిష్యులందరూ ఒకటే జాగా నుండి సేవ చేసుకుంటున్నారు తెలిసినవనికే సువార్త చెప్పుకుంటా పోతే ఏం లాభం తెలియని వానికి సువార్త చెప్తానే కదా వాడు రక్షణలోకి వస్తాడు వాళ్ళు చేసిన పని అది మూడు మంది ఆ శిష్యులు ఒకటే జగలో ఎరసేవ చేస్తున్నారు దాని తర్వాత స్టెఫెన్ చనిపోవడము దాని తర్వాత అక్కడ నుంచి విస్తరించడము దాని తర్వాత అంత్యోకయ అనే సంఘం ఫస్ట్ అనిల సంఘం స్టార్ట్ అవ్వడం చరిత్రలో దాని తర్వాత నుంచి పావులు సీలలు ఆంధ్రయ ఫిలిప్ వీళ్ళందరూ రకరకాల దేశాలపై సువార్త ప్రకటించారు విస్తరించారు చెట్టు కొమ్మలు విస్తరించినట్లు విస్తరించు కాబట్టి ఫలించినారు అభివృద్ధి పొందిండ్రు సంఘం మీద అభివృద్ధి పొందింది కానీ బయటికి శారీరకంగా అభివృద్ధి పొంది లోపాలను అభివృద్ధి పొందకపోతే అర్థం లేదు కాబట్టి నువ్వు విస్తరించడం నేర్చుకోవాలా ముఖ్యంగా చూడండి మతైసు వార్త ఇరవై ఏడవ ఒక విషయం ఉంది నువ్వు ఎక్కడ కట్టుకుంటున్నావు నీ ఇల్లు అనేది మతయ్యసు వార్త ఏడవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఒక విషయం మీరు జ్ఞాపకం తీసుకోవాలా వినండి మీరు ఎక్కడ కట్టుకుంటున్నారు ఇల్లు మత్తయ్యసువార్తలేముందో చూడండి ఏసు రోజు చెప్తున్నాడు ఏడవ అధ్యాయంలో ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వర్షాలలో బుద్ధి మంతుడైతే ఎట్లా ఉంటాడు కాబట్టి నా ఈ మాటలు విని చూడండి నా ఈ మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండీ చూడండి బండ మీద తన ఇల్లు కట్టుకొను బుద్ధి బుద్ధిమంతుని పోలి ఉంటాడంట ఈ మాటలు విన్నవాడంట ఇప్పుడు చెప్పబడుతున్న ఈ వాక్యాలు విన్నవాడు ఎట్లుంటాడంట బుద్ధిమంతుడు అయితాడంట వాడు ఎక్కడ కట్టుకుంటాడంట ఇల్లు బండ మీద కట్టుకుంటాడంట సరే బండ అంటే మీకు తెలుసు ఎవరికన్నా ఎన్నిసార్లు మీరు విన్నారు కదా బండ బండ మీద కట్టుకుంటే తుఫాన్ వచ్చినా ఆర్థిక వ్యక్తి వచ్చినా ఏం కాబట్టి కానీ ఆత్మీయ దృశ్యాన్ని అర్థం బండ అంటే ఏస్ ప్రభు ఏప్రభు మీద మన జీవితాలు కట్టుకోవాలా నువ్వు ఈ లోకంలో ఎన్ని కట్టుకున్నా ఎన్ని చేసుకున్నా వేస్ట్ అర్థం అవుతుందా బండ మీద కట్టుకోకుండా ఇసుక మీద కట్టుకుంటాడు అవన్న మెంటల్లో లే కట్టుకుంటారు ఇసుక మీద ఆవిడ వర్షం వస్తేమైతే ఇసుక కొట్టుకోబోతుంది ఇల్లు కూడా వెళ్ళిపోతుంది కాబట్టి చూడండి ఇసుక దేనికి సాదృష్టం దుష్టశక్తులకు సాదృష్టం అవి మొత్తానికి తారుమారు చేసి పడేస్తాయి మన జీవితాలను కాబట్టి మన జీవితాలు ఈ లోకపు తెలివిని ఆశ్రయించి కట్టుకోవద్దు నీ జీవితాన్ని ఏసులో మీద కట్టుకో నీ ఇల్లుని ఏ మీద కట్టుకో ఎట్లా కట్టుకోవాలా ఒక వాక్యం నేను చూపించేసి ఇంకా ముగిస్తా చూడండి కొరద్దు రాసిన రెండవ పత్రిక కొనెతులు రాసిన రెండవ పత్రిక కొనెతులు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచనంలో ఉంది మనము ఎట్లా కట్టుకోవాలా ఇల్లు ఇప్పుడు మీరు కట్టుకున్నారు మంచిగుంది ఇల్లు నేను వచ్చి చూసినా ఫస్ట్ టైం చూసిన పాతగా ఇప్పుడు కూడా చూసిన అప్పుడు చాలా ఇరకటం ఇరకటము చాలా తక్కువ స్థలం ఉండేది ఇప్పుడు చాలా విశాలంగా స్థలం చాలా విశాలంగా స్థలం కానీ చూడండి భూమి మీద కట్టుకుంటారంట ఏం కట్టుకుంటారు చూడండి భూమి మీద మన గుడారం అయినా ఈ నివాసము శిథిలమైపోవును బాగా అర్థం చేసుకోండి మళ్ళస కాబట్టి భూమి మీద మన గుడారం గుడారం అంటే ఇల్లు కదా మన గుడారం ఇది ఇది కూడా గుడారమే ఈ శరణం కూడా గురారమే మన మన జీవం కూడా గుడారమే కానీ భూమి మీద ఉండే ఈ గుడారము ఏమైతుందంట భూమి గుడరమైన ఈ నివాసము శిథిలం అయిపోద్ది అంట శిథిలం అంటే మీకు తెలుసు కదా అంతకు ముందు శిథిలంగానే ఉండే అది పాత ఇల్లు శిథిలంగా ఉండే కదా ఇట్లాంటి గూలిపెట్టేది చెప్పేది వీటిగా ఉన్న గోడలు అందుకే మంచి గట్టాలని చెప్తుండే కదా ఆయన అది వాళ్ళకే తెలుస్తుంది మనం తెలియదు మేస్త్రీలకే తెలుస్తుంది మనకు ఏమన్నా తెలుస్తుంది నాకు తెలియదు నేను ఎంత చదువుకున్నా నాకు తెలియదు దాని గురించి ఆయనకి తప్ప ఎవరు నీకు తెలియదు ఆయనకి తెలియదు ఎవరు తెలదు మన తెలియదు ఎవరి పని వాళ్ళు తెలాల ముఖ్యంగా ఇల్లు కట్టే పని ఎవరు తెలుస్తుంది మే ఇలాకే తెలుస్తుంది కానీ ఆడ వాక్యం చెప్తుంది ఏమైతే ఈ లోకంలో ఉండే నివాసము మన శరీరాలు కూడా శిథిలం కాబట్టి ఎక్కడ కట్టుకోవాలి ఇల్లు శిథిలం అయిపోవును చూడండి ఇప్పుడు జాగ్రత్తగా వినండి చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది అయినా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదు ఇప్పుడు అర్థమవుతుందా చేతి సహాయం లేకుండా కట్టబడ్డ నివాసము మనకి పరలోకంలో ఉంది ఈ లోకంలో ఎన్ని ఇల్లు కట్టుకున్నా ఆ ఇల్లు కట్టుకోకపోతే వేస్ట్ ఏం వింటున్నారా మీ నేను చాలా దూరం కెళ్ళొచ్చింది కిలోమీటర్ల దూరం నుంచి వీళ్ళందరి కాదు వీళ్ళందరికీ ఆల్రెడీ అన్ని వాక్యాలు తెలుసు మీ ఇద్దరి గురికే నేను వచ్చిన నీకు నాకు ఇంకా రెండు ప్లేస్లున్నాయి మీటింగ్లు ఇంకా రెండు ప్లేస్లు పోలే ఎంత దూరం పోలే రాత్రి అప్పుడే ఎంతో కానీ ఫస్ట్ మీ దగ్గరికి వచ్చిన నేను అక్చులుగా సిస్టర్ పాపం రో చాలా బాధలో ఉన్నారు వాళ్ళు కుటుంబం అంత అనారోగ్యంతో ఉన్నారు హాస్పిటలైజ్ అవుతున్నారు అక్కడ పోకుండా ఫస్ట్ ఇక్కడికి వచ్చింది నేను అసలు అయితే నేను అక్కడ పోవాలా ఫస్ట్ మీ ఇద్దరి కొరకు వచ్చింది నేను కాబట్టి మీరు వాక్యం వినకుండా ఎక్కడెక్కడ పోతే కష్టం కదా కాబట్టి కొరింతలు రాసిన రెండో పత్రిక ఆయుధం అధ్యాయం మొదటి వర్షంలో ఏం చెప్తుందంటే మరోసారి చదివారు ఆ సిస్టర్ విని భూమి మీద గుడారమైన అంటే మన ఇల్లు మన శరీరము ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక చూడండి చేతి పనిగా కట్టేదిగాక దేవుని చేత కట్టేవుని చేత కట్టబడినది నిత్యం నిత్యమైనది అయి ఉన్న నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదు మీరు ఎరిగింద్రా ఇక్కడ కట్టుకున్నారు ఇల్లు గాని పరలోకంలో ఎప్పటికి పర్మనెంట్ గా ఉండే ఇల్లు మనకి కడతాను కట్టి పెడతాడు స్పెషల్గా ఎప్పుడు కూడా వాడవాడలేదంట ఇల్లు ఎప్పుడు ఎవరు అందులో అంటే బ్రాండ్ న్యూ హౌజెస్ మనకు అక్కడ పెట్టిండు దేవుడు ఈ లోకంలో మనం కట్టుకోవాలా తప్పులేదు ఎందుకంటే అది బాధ్యత కుటుంబం కుటుంబం కొరకు మనం ప్రొవైడ్ చేయాలా ఓ పెళ్లి చేసుకోకపోతే అవన్నీ సమస్యలే ఉండవు కదా పెళ్లి చేసుకుంటే అవన్నీ బాధ్యతలు నెరవేర్చుకోవాలా కానీ ఈ లోకంలో ఏమి సంపాదించుకున్నా ఎన్ని ఇళ్లు సంపాదించుకున్నా పరలోకం అందు నిత్యమైన నివాసం మనకుంది అది నువ్వు సిద్ధపరచుకోకపోతే అది నువ్వు ఏమంటారు రిజర్వ్ చేసుకోకపోతే బుకింగ్ చేస్తారు కదా ఇళ్ళు రిజర్వ్ చేసుకోవాలా రిజర్వ్ చేసుకోకపోతే వేస్ట్ ఆ ఇల్లు రిజర్వ్ చేసుకోవాలా గ్యారెంటీ నాకు ఉంది ఇల్లని నువ్వు చెప్పగలవా ధైర్యంగా చెప్పుకోవాలంటే ఒకటే మార్గం ఉంది ఏం తెలుసా మార్గం నీ ప్రాణాన్ని నీ జీవితాన్ని ఏసుకోకి నువ్వు సమర్పించుకోవాలా నువ్వు ప్రార్థనలు చేసుకుంటున్నావు ప్రా బ్రదర్స్ సిస్టర్స్ ప్రార్థన చేస్తున్నారు మీకు అన్ని లాభాలు వస్తున్నాయి మంచిదే తప్పలేదు మంచిదే అందరి మనం ప్రార్థన చేయాలా కానీ ఆయన నుంచి ఎవరు అడుగుతున్నాడా పెద్ద పార్టీ మన అడుగుతున్నాడా అడగడు మేము కూడా అడగము పెద్ద బహుమానాలు ఇవ్వమని అడుగుతున్నాడా అడగడు ఆయన అడిగేది ఒకటే ఏం తెలుసా నీ మంచి కోరికే నేను చెప్తున్నా ఈ లోకంలో ఎన్ని ఇళ్లు కట్టుకున్నా శిథిలం అయిపోవలసిందే నీ శరణ కూడా శిథిలం ఇది నీ ఇల్లము కానీ అసలైన ఇల్లు పరలోకంలో ఉంది అక్కడ కట్టుకోవాలా మీరు అక్కడ రిజర్వ్ చేసుకోవాలి సీట్స్ లేకపోతే చివరికి వేస్ట్ ఈ శరణం విడిచిపోయాక చాలా రిగ్రెట్స్ అవుతాం చాలా మంది కొంతమంది అయితే సేవకులే రిగ్రెట్స్ అవుతారు పవ్వా నీ నాన్న ప్రవచించలేదంటే మీరు ఎవరో నాకు తెలియదు పోదాడు సేవకులనే బొమ్మంటాడు మీలాంటి వదిలేస్తాడా వదలండి కాబట్టి ఈ క్షణం మీరు ఏదో తీర్మానించుకోవాలా దేవుడి నుంచి మీరు ఎన్న లాభాలు పొందుకోండి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా జవాబిస్తారు ఎందుకంటే నాకు ఆ విశ్వాసం ఉంది ఇక్కడ ఉన్న వాళ్ళకి విశ్వాసం ఉంది ఏ ప్రార్థన వేస్ట్ కాదు మీకు అనుమానం ఉండొచ్చు ప్రార్థనల గురించి నాకైతే అనుమానం లేదు ఎందుకంటే ఎన్నో చూసిన నేను వస్తుంటే దొర్లి వడ్డ మీరు పరచనవుతారు బండి మిత్కలు ఇటు దొర్లి వడ్డ కానీ నా క్షరంలో ఒక్క ఇక్కడ అయితే ఇక్కడ రాని అప్పుడు అడ్డగించిన దిష్ట బండి ఇట్లా పడిపోయింది బండి మిత్కెళ్ళి ఇట్లా కానీ ఒక్క దెబ్బ తగల నాకు నా శరీరానికి ఒక్క దెబ్బ తగలకుండా తీసుకొచ్చింది దేవుడు బాగా అర్థమవుతుందా ఎందుకంటే మీకు నేను రక్షణ సందేశం ఇక్కడ చెప్తున్నా కాబట్టి మీరు ప్రభుని నమ్ముతారు కాబట్టి ప్రభుకి మీ జీవితాలు సమర్పిస్తారు కాబట్టి వాడికి ఇష్టం లేదు నన్ను ఇక్కడ నడిపేయడం వాడికి ఇష్టం లేదు అందుకు నన్ను పడగొట్టి నాకు ఈరోజు గాయలు బాగా కానీ ఏ గాయం లేకుండా ప్రభు నన్ను తీసుకొచ్చిండు ఎందుకంటే నడిపించేవాడు ఆయనే ఎంతో దూరాలు 100 కిలోమీటర్స్ దూరం వెళ్తూ ఉంటాం వెహికల్స్ మీద అయినా కానీ ఎటువంటి యాక్సిడెంట్స్ కానియకుండా సురక్షితంగా నడిపిస్తూ కష్టాలు వస్తూ ఉంటాయి ఫ్లాట్ టైర్స్ అవుతా ఉంటాయి పంక్చర్లు అవుతా ఉంటాయి డ్యామేజ్ అవుతా ఉంటాయి అయినా కానీ ప్రభు నడిపిస్తూ ఉన్నాడు సునాయసంగా నడిపిస్తుంది ఎందుకు తెలుసా మేము కట్టుకుంటుంది మా ఇల్లు కానే కాదు నా ఇల్లు అసలే కాదు కట్టుకుంటున్న ఇల్లు అక్కడ మీరు ఈ లోకంలో ఏమన్నా సంపాదించుకోండి ఎంత ఇండివిజువల్ గా వ్యక్తిగత గుర్తింపులను సంపాదించుకోండి నువ్వు పెద్ద గొప్ప వ్యక్తి కూడా ఈ లోకంలో వేస్ట్ అన్ని వేస్ట్ నువ్వు ఏమైనా సాధించుకో ఏమైనా సంపాదించుకో అన్ని వేస్ట్ అక్కడ ఇల్లు కట్టుకోకపోతే మటుకు చివరికి చాలా దుఃఖంలో మీరు పండ్లు కొరకాల్సి వస్తుంది దేవుని మీద ద్వేషం ఏర్పడుతుంది అప్పుడు వేస్ట్ అయితే ఎంతైనా అవకాశం ఉండదు ఇంకా కాబట్టి ఈ శరీరంలో ఉన్నంత వరకు మీ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకోండి ప్రవ్వా నా పాపలు క్షమించినైనా నేను ఇంతకాలము నిర్లక్ష్యం చేసినాను ప్రవ్వ నేను నిన్ను గుర్తించలేదు ప్రవ్వ కానీ నేను నీ నుంచి ఎన్నో లాభాలు పొందుకున్నాను నీలో నాటబడి రసం పిల్చుకున్నా కానీ మీ జీవి నీకెప్పుడు నా జీవితాన్ని సమర్పించుకోలేదు ప్రవ్వా నన్ను క్షమించు ప్రవ్వా అని ఈ రోజన్నా కనీసం మీరు ప్రార్థన చేసుకోండి ఎన్నెన్న లాభాలు చేసిండే దేవుడు మీ రోగం ఉన్నప్పుడు మిమ్మల్ని స్వస్థపరచలేదా మీరు ఎంత దుఃఖంతో తిరిగేటోళ్ళు హాస్పిటల్ చుట్టూ నీకు కూడా కష్టం ఉండే రోగం వాళ్ళు స్వస్థపరచలేదా దేవుడు స్వస్థపరచుండు కానీ అప్పుడు కూడా మీరు ఇవ్వలేదు మీ జీవితాన్ని ప్రభుత్వ మీ జీవితంలో ఎన్నెన్నా అద్భుతాలు చేస్తుండో అయినా మీరు మీ ప్రభుని మీ జీవితాన్ని సమర్పించుకుంటలేరు మీ లాభం కొరికే సమర్పించుకోవాలా ఎవరి లాభం గాది ఇక్కడ మాకేం లాభం రాదు అర్థమవుతుందా ఒక కర్తవ్యం నెరవేర్చుకుంటున్నాం ఒక డ్యూటీ నెరవేర్చుకుంటున్నాం ఏంటంటే ఆయన రాజ్య విస్తరణ కొరకు ప్రయాస పడుతున్నాం ప్రయాస తప్పదు మనం ఎందుకంటే దీనికి తగిన ప్రతిఫలం మనం పొందుకుంటాం నేను ఒక్కడే కట్టుకొని అక్కడే ఉండాలి ఆ పరలోకంలో బిల్డింగ్ లో మీరు మీరు కూడా రావాల మీరు కూడా పెద్ద పెద్ద భవనాలలో ఉండాలి అక్కడ ఓ అక్కడ అంత సౌందర్యమైన భవనాలు ఈ లోకంలో దేంతో పోల్చలేం అంత గంభీరమైన మందిరాలు అక్కడ మన కొరకు గృహాలు అతని నిర్వహణ అక్కడ సిద్ధపరుస్తుని మన కొరకు మనం అందులో ఉండాల్సింది పోయి ఈ లోకంలో ఎంతగానో ప్రయాస పడుతున్నాం పొద్దున్నీ సాయంత్రం వరకు పొద్దు నుంచి సాయంత్రం వరకు ప్రయాసపడి ఆసిపోయి దుఃఖంతో ఇంటికి తిని పండుకుంటున్నాము అవన్నీ వ్యర్థమే ఈ గుడారాన్ని విడిచిపెట్టాలా ఈ గుడారం ఈ శరాన్ని విడిచిపెట్టాలా తప్పదు ఒకరోజు విడిచిపెట్టక తప్పదు కానీ ఎక్కడ పోతుంది నీ ఆత్మ ఆత్మ కచ్చితంగా ప్రసంగిలో ఉంది సృష్టికర్త దగ్గర పోతుంది సృష్టికర్తమైనప్పుడు ఆయన ఏం చేస్తాడు దాన్ని కాపాడాలే కదా కాపాడాలంటే ఆయన నువ్వు సమర్పించుకుంటేనే కాపాడతాడు లేకపోతే నీ ఆత్మ నరకను పోతుంది నరకని పోవడం ఆయనకి ఇష్టమే లేదు నాకు కూడా ఇష్టం లేదు ఎవరు నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు నాకు కూడా ఇష్టం లేదు నీకు కూడా ఇష్టం లేదు కానీ నువ్వు తీర్మానించుకున్నా నశించుకోవడానికి నువ్వు తీర్మానించుకుంటే దాన్ని ఎవ్వరు కాపాడలేదు కదా కాబట్టి ఈ దినము మీ జీవితాన్ని ఆయన సమర్పించుకుని ప్రవ్వ ఇన్ని సంవత్సరాలు కాలం ముగిస్తున్నా కానీ ప్రవ్వ నేను ఎంతో స్టబన్ గా ఉన్నాను నిర్లక్ష్యంగా ఉన్నాను ప్రవ్వ మిమ్మల్ని తృణీకరించిన ప్రవ్వా నన్ను క్షమించినైనా నా జీవితాన్ని ఇప్పుడు క్షమించ సమర్పించుకుంటున్నాను ప్రవ్వా నేనెంతో పాపిని ప్రవ్వా నా పుట్టుకతోనే పాపంలో నా జీవితాంతం పాపంలో ఉన్నాను నేను ఎంతగానో తను మళ్ళీ వ్యర్థంగా నన్ను క్షమించు ప్రవ్వా నా జీవితాన్ని స్వీకరించు ప్రవ్వా నీ రక్తంలో నా పాపంలో కడుగు ప్రవ్వా ఈ క్షణం నా జీవితాన్ని తిరిగి సమర్పించుకుంటాను స్వీకరించు ప్రవ్వా అన్న చిన్న ప్రార్థన మీకు వదనాలి అను ప్రవ్వా అని ప్రార్థన చెయ్యి నీ జీవితము కాపాడబడుతుంది నీ కొరకు ఆడ ఒకటి రిజర్వేషన్ అవుతుంది ఇల్లు కాబట్టి ఈ దినం సమర్పించుకోండి మీ జీవితాలు ఇంకొక దినం వస్తుందా లేదా నాకు తెలియదు రేపటి ఎట్లుంటుందో మనకు తెలియదు రేపటి గురించి ఎప్పుడు అతిశయించని చెప్తుంది బైబిల్ ఎందుకంటే ఎవరు చూడలే రేపు చూడడం కూడా ఆయన నడిపిస్తేనే చూస్తాం ఈ రాత్రి ఏం జరుగుతుంది ఎవరైనా జరుస్తుంది కాబట్టి ప్రవ్వా ఈ రాత్రి నాకు ఇచ్చినందుకు మీకు ఎంత వదనాలు మంచి క్లైమేట్ ఇచ్చింది మీకు ఎంత వదనాలు మంచి గృహం మీకు ఎంత వదనాలు ప్రవ్వా మిమ్మల్ని స్పృతించి గనపరిచే అవకాశం ఇచ్చిన మీకు ఎంతో పొందాలి ప్రొవ్వా నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నా నన్ను స్వీకరించి ప్రవ్వ అని నువ్వు కొంత పశ్చాత్తాపంతో ప్రార్థన చేసి ఆయన కణికరం పొందుకో ఆయన ఖచ్చితంగా నమ్మదగిన వాడు నీ పాపాలకు క్షమిస్తాడు నిన్ను ఆయన బిడ్డగా స్వీకరిస్తాడు ఒక్కసారి బిడ్డగా మారినవనుకో దుష్టుడు నిన్ను ముట్టలేడు ఆయన ఆయన రక్తం క్రిందికి నువ్వు వచ్చినవు సైతాను శక్తులు మంత్ర శక్తులు నిన్ను ముట్టలేవు వాడు ప్రయత్నించినా నేనేం చేయలేడు వాడు తిందబు చూస్తాడు కానీ ప్రభు దూతలు ఎత్తి నేను లేపుతాడు నీకు ఎటువంటి హాని కానియకుండా తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు అని ఉంది వాక్యం కాబట్టి ప్రత్యేక నిన్ను కాచి కాపాడే దేవుడు మన దేవుడు గొప్ప దేవుడు అటువంటి గొప్ప దేవుడు ఇంకా ఉ్వరు లేరు ఈ లోకంలో ఆ దేవుని గురించి ఆ యేసు గురించి నీకు ప్రకటిస్తాను అది మీరు స్వీకరించండి మీ జీవితాలకి ఎంతో ధన్యత పొందుకోండి అటువంటి ధన్యత మీకు అందరిని అనుగరించాలని నేను ఇప్పుడు ప్రార్థిస్తాను మీరు కళ్ళు మూసుకోండి ఎవరైనా తమ జీవితాలను సమర్పించుకోవాలంటే ఇప్పుడన్నా సమర్పించుకోవచ్చు మీ జీవితాలు సమర్పించుకోవచ్చు ప్రభుకి ప్రవ్వా నా పాపాలు క్షమించింది అయినా నన్ను బిడ్డగా స్వీకరించు ప్రవ్వ అన్న ప్రార్థన నీకు అవసరం కళ్ళు మూసుకోండి నిండు మనసు సేవించి ప్రేమించడం నేర్చుకోండి ఈ రోజు ఆయన తన తను తాను తగ్గించుకొని లోకంలోకి వచ్చింది అన్నాడు మొదట వాడిని కూడా నేనే అంటాడు కాబట్టి మనము దర్శించాలా సందర్శించగ్రహ చూసే వాళ్ళం అతన్ని మనం కౌగిలించుకోవాలి అతను చూసి భయపడిపోయడానికి వీల్స్తులు అతను చూసి భయపడి విలిచిపోతాను మనం భయపడానికి వీలెదు బ్రవ్వ మీకెంత వదరాలు అయినా ఈ యొక్క సాయంత్రం సమయం మీరు మన మీకు ఎంతో వదరాలు రవ్వ గో రాజా సైతాన్ని ఎంత ఆటంకాలున్నా గానీ మీరు మమ్మల్ని సురసిగా నడిపించినారు ఈ యొక్క ప్రార్థన మిమ్మల్ని నడిపించినారు ఇది కేవలం మీ వల్ల కలిగింది బ్రభ అని విశ్వసిస్తున్నారు ఇక్కడ ఉన్న పిల్లలందరినీ రక్షించండి ఎవరు రక్షించడం మీకు ఇష్టం లేదు బ్రభ వీళ్ళందరినీ దర్శించండి బ్రవ్వ లేదంటే నీ చేత ఆకర్షించుకోండి ప్రభావ లేదా రక్షించుకోండి పిల్లలను స్వీకరించండి మీ యొక్క చేత ఆశ్రయించండి బ్రహ్భ మీ రాకం వరచ పలుచుకోండి బ్రభ ఓకే ఇక్కడ సిస్టర్ గురించి ప్రార్థిస్తుందండి వాళ్ళ జీవితాలు సమర్పించుకోలేదు మిమ్మల్ని సొంత రక్షణ స్వీకరించుకోగా మీరే వాళ్ళని ప్రేరేపించమని ప్రార్థిస్తాం మేమే వాక్యం చెప్పిన వాళ్ళకాలించే వాళ్ళు పలింపు అందరిని ఫలింప చేసే వాళ్ళు మీరునైనా వాటిని ఫలింప చేసే మీరు మహమనుంది మనందరినీ రాకవలసిన పంచుకోండి అలా అందరినీ ఆశ్రయించండి ఆశ్రయించండి స్వతంత్రం దించండి మన జీవనంలో ఆగిపోయిన ఆశలు కనిపించండి అన్న కాలం కొట్టివేసి మీరు భయమంది మీరు రాకరణ అపవాదిలకు నాశనం కృపా సభ నడిపి మనందరికి సతకాలం తోడేంటి